సం అది భగవంతుడు నాకు నాకు ఇచ్చేట దీన్ని గట్టెక్కించాలి భద్రంగా గట్టెక్కించాలి అని చేత రోగం వచ్చినప్పుడు దానికి మందు వేయాలి దాన్ని అశుచి అయినప్పుడు శుచి చేయాలి ఆరోగ్యంగా ఎలిమెంట్స్ నుంచి కాపాడాలి ఆరోగ్యంగా అటు దానికి సోమరితనాన్ని నేర్పకూడదు దానికి చక్కగా దాని చేత పని చేయిస్తూ సో అలాంటి పెట్టాలి మళ్ళీ దేవుడికి అప్పచెప్పేసి మన దాన్ని మనం ఈశ్వరుడికి మన కర్తవ్యాన్ని మనం చేసాం అలా ఉంచాలి కాబట్టి ఆరోగ్య దృష్ట్యా కూడా ఏవి వర్జనీయములో వాటిని స్మరి స్పృశించరాదు ఈ విధంగా యుక్త అంటే అలర్ట్గా ఉండాలి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఎప్పుడు జాగరూకంగా ఉండాలి ఇప్పుడు విషవై విషవైద్యుడు ఉంటాడు విషవైద్యుడు అంటే విషాలన్నీ పెట్టెలో పెట్టుకుని వైద్యం చేస్తూ ఉంటాడు విషం కూడా మందే కదండి విషాలన్నీ ఉంటాయి వాడి పెట్టెలో తాచుపాము విషం కూడా ఓ సీసాలో ఉంటుంది వాడు ఆ పెట్టిని ఎప్పుడూ భద్రంగా అట్టి పెట్టుకోవాలి దాన్ని ఎప్పుడూ లూజ్గా ఎక్కడ పెడితే అక్కడ వదిలేయకూడదు దాంతో ఎప్పుడూ కాషస్గానే ఉండాలి కాదు అండి నేను విష ఎన్ని విషాలైనా వెరక్కొట్టే వైద్యం నా దగ్గర ఉందని చెప్పేసి ఎక్కడ అక్కడ పారైకో అలాగే ఈ మనస్సు మీద వైరాగ్యం ఉన్నా కూడా భద్రంగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది మాకు వైరాగ్య సంపన్నులు మాకు అసలు ఇవన్నీ మా దరిదాపులకు రావు వై నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అని అల్లాగంటే అహంకారం పనికిరాదు కనుక ఆ విధంగా భోగాల ఎడల జాగ్రత్తగా ఉన్నట్లయితే మనస్సు ప్రసాదం వచ్చేస్తుంది వచ్చేస్తే వాడు కృతార్థమై తరువాత శ్లోకం ఆస్తిబుద్ధిరయుక్త నచాయుక్త భావన నచాభావత శాంతి శాంతస్యకు సుఖం అది ఇప్పుడు దీనికి అవతారికి చూడండి శ్రేయం ప్రసన్నత స్తూయతే ఈ ప్రసన్నత ఈ హార్మోని ఉన్నది చూసారా అది దాన్ని స్తుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇంత గొప్పది ఇంకొకటి లేదు అని అంచేతనే మన పూజలో ప్రసాదం దాని స్థానంలో వచ్చింది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 ఇప్పుడు దానం చేశారనుకోండి దానం ఎందుకు చేస్తారంటే ఆ లోభగుణాన్ని జయించడం కోసం దానం చేస్తారు ఇవ్వడంలో ఒక ఆనందాన్ని మనం ఆస్వాదించటం నేర్చుకోవాలి ఒక ఆయన నాకేదో కొంత సొమ్ము ఇవ్వాల్సి నాకు అవసరం వచ్చి ఏమండి సొమ్ము ఇవ్వండి అని అడిగాను మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి అని అడిగాను అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇదిగో గలాపెట్టులో సిద్ధంగా ఉంది ఇట్ ఈస్ దేర్ అటే థౌజండ్ రూపీస్ ఈజ్ వాట్ క్యా బయ్ బాత్ హై సో గలపెట్లో ఉంది బట్ ఈవేళ శుక్రవారం కాబట్టి మేమన్నా రేపు రండి అన్నాడే అంటే నేను నా నీకు ఈ శాస్త్రం ఎవడు చెప్పాడయా శుక్రవారం నాడే ఇవ్వాలి కాదు శుక్రవారం లక్ష్మి వెళ్ళిపోకూడదు లక్ష్మి వెళ్ళిపోవాలో లక్ష్మి వెళ్ళిపోకూడదు అని ఎవడు చెప్పాడు నీకు లక్ష్మి వెళ్ళిపోతూ ఉండాలి ధర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది ఇది ఎక్కడా కథ విన్నావు నువ్వు లక్ష్మిని ఎప్పుడూ అలా వెళ్ళనిస్తూ ఉండాలి సరైన మార్గంలో వెళ్ళనివ్వాలి శుక్రవారం నాడు పని కట్టుకుని ఓ పది రూపాయలు దానం చేయాలి మిగతా రోజుల్లో చేయకపోయినా ఆ రోజు చేయాలి చేస్తే లక్ష్మి ఇంకా బాగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుంది అది ధర్మం అంతేగాని శుక్రవారం ఎద్రవాడికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వకుండా బిగించు కూర్చుంటాను ఎద్రవాడికి కష్టం కలిగిస్తాను తద్వారా నన్ను మళ్ళీ రమ్మంటావు నువ్వు లేదు మీకు ఆటో ఛార్జ్ ఇస్తావు నువ్వు ఆటో ఛార్జ్ ఇస్తావు నాకు రా నేను ఇంకా రాను మళ్ళీ నువ్వే రవి పంపించు అని చెప్పేసి వచ్చేసాను ఐ డి నాట్ గో బ్యాక్ టు హిమ్ ఎటువంటి ఆస్క్యూ సెకండ్ టైం ఆ తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి అలాగే ఉండకూడదు ధర్మం అలా ఉండదు కాబట్టి దానం చేయాలి దానం చేస్తే ఏమిటవుతుంది ఇదిగో ఇలాంటి లోభము ఆ లోభం చుట్టూ కట్టిన కట్టుబాట్లు అవన్నీ కూడా సడలుతాయి ఇచ్చేటువంటి లక్షణం నేర్చుకోవాలి ఇవ్వడంలో ఒక ఆనందాన్ని ఆస్వాదించాలి దెర్ ఈస్ ఎ జాయ్ ఇన్ గివింగ్ టేకింగ్ ఈజ్ బాండేజ్ పీపుల్ డోంట్ నో దిస్ ట్రూత్ కాబట్టి ఇవ్వడం దగ్గరికి వచ్చేప్పటికీ ఉడికే పిసిగేస్తూ ఉంటారు ఆ దాన్ని వాడు ఇవ్వలేడు దాన్ని ఇట్ ఈస్ లైక్ నాలుగు బదులు ఐదు వెళ్ళిపోతాయేమో విడిపోయా ఫోన్లో వెళ్తే వాళ్ళేమో బిగ్ డీల్ అని హీ కెన్ ఆ ఫ్రీడమ్ రాదు సో కాబట్టి ఆ ప్రసన్నత కామక్రోధ లోభ వీటన్నింటికి అతీతంగా వీటన్నింటినీ పరిత్యాగం చేసి ఆ ప్రసన్నతను సంపాదించుకోవాలి దాని మహిమ దేనికి లేదు అని దాన్ని స్తున్నారు నాస్తి బుద్ధి రయుక్తస్య సో అయుక్తునకు బుద్ధి లేదు ఎవడే అయుక్తుడు భాష్యకారులు చెప్తారు ఆ పదాలు చాలా సింపుల్గా ఉంటాయి ఒకప్పుడు సింపుల్ పదాలు అరడదిన పదాలు వేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కఠినమైపోయింది ఎందుకంటే అన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి దట్ ఈస్ ది ఇష్యూ భష్యకారులు చక్కగా వ్యాఖ్యానం చేస్తారు యోగం లేని వాడికి బుద్ధి లేదు నాస్తి బుద్ధి యోగం రేపటికి మేము వెళ్ళే ఆసనాలు అవి అనుక్కుపోతారు అలా కాదు యోగము అంటే వన్ హూ ఈజ్ నాట్ ఇన్ కమ్యూనియన్ విత్ ది హోల్ వాడి అయోగి యోగంటే ఆ పూర్ణ తత్వంతో సంబంధాన్ని కలిగి ఉన్నవాడు వాడి యోగి ప్రాణాయామం చేశారనుకోండి ప్రాణాయామం ద్వారా వాయు రూపంగా ఉండే పరమేశ్వరులతో మనకి సంబంధం ఏర్పడుతుంది దేవుడికి నైవేద్యం పెట్టడం ద్వారా ఆయన అన్నదాత నేను అన్నాన్ని స్వీకరించేవాడిని ఆ రకమైన సంబంధం ఏర్పడుతుంది సో బయటకు వెళ్ళేప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడం ద్వారా ఈ కార్యాలని ఆయన చేయించి వాడు అయినా దాన్ని సఫలం చేసేవాడు అయినా అనే హోల్తో సంబంధం ఏర్పడుతుంది ఆ విధంగా ప్రతి స్టెప్లో ప్రతి క్షణము ఈశ్వరునితోటి సంబంధాన్ని పెట్టుకుని జీవించాలి దాన్ని యోగము అంటారు అది యోగం అంటారు యోగా ఈజ్ నాట్ బెండింగ్ లెఫ్ట్ బెండింగ్ రైట్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ఇట్ లీడ్స్ టు దాట్ అటువంటి యుక్తుడు కానివాడికి ఆ టోటల్ అలర్ట్నెస్ ఎప్పుడూ ఉంటుందన్నమాట అటువంటి యుక్తుడు కానివాడికి బుద్ధి ఉండదు నచాయుక్త భావన యుక్తుడు కానివానికి భావన కూడా ఉండదు బుద్ధి ఉండదు భావన ఉండదు ఏమిటో భావన ఏమిటో చూద్దాం పోలేండి ఇప్పుడు ఈ భావన లేకపోతే మాకు నష్టమే వచ్చిందే డబ్బులు పెట్టుకున్నాము ధనాన్ని సంపాదించాము భోగాలు పెట్టుకున్నాము ఇంక ఈ భావన ఒకటి తక్కువ అయిందంటే ధనము భోగములు నీకు సుఖాన్ని ఇవ్వవు సృష్టి అయిన నాటి నుండి ఈనాటి వరకు ధనము భోగాలతోటి సుఖపడ్డవాడు ఎవడూ లేడు ఇంద్రుడు సుఖపడలేదు చంద్రుడు సుఖపడలేదు మీరు నేను సుఖపడతామా క్వశ్చన్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 మనస్సులో ఉంటుంది మైండ్ ఈజ్ ది ప్లేస్ వేర్ ఇట్ స్టేస్ దట్ ఈస్ ది ప్రాబ్లం వీడి కారు కి కార్ ఈజ్ కార్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ వీడి స్మాల్ సెల్ఫ్కి ఒక మహిమని తీసుకురావటానికి కారు ఒక ఉపాయము మహాత్ములు కూడా నేర్పుతారు వీరు తాము మట్టి పెట్టుకోవడమే కాదు ఒక ఆయన నాతో ఉన్నారు స్వామీజీ మీరు మెర్సిడీస్ బెంజ్లో రావాలని మీరున్నారు సరే సరేలేమో మరి మంచిదే కానీ అక్కడ నాలుగు కార్లు ఉన్నాయి ఎవడో నా కోసం నేను వెళ్ళడం కోసం స్వామిజీ ఈ కార్లో రో నోనో అది ఆ కారు కాదు స్వామిజీ అది శాంటో నో నాట్ దాట్ ఈజ్ మెర్సిడీస్ బెంజ్ దీంట్లో వస్తారు స్వామిజీ సరే కానీ నేను వెళ్ళి మెర్సిడీస్ బెంజ్లో వెళ్ళాను ఆయనకున్న ప్రీతికి ప్రేమకి నేను ధన్యుడను కానీ అదే ఫీలింగ్ నాకు ఉండకూడదు నేనంటాను ఆయనకు కూడా ఉండకపోతేనే మంచిది అంటాను ఎందుకంటే యు నీడ్ ఎ కార్ టు ట్రావెల్ యు డోంట్ నీడ్ ఇట్ టు బీ ఎన్ ఇంపోర్టెడ్ కార్ అది అవసరం లేదు మన భారతదేశంలో ఈ వ్యామోహం గవర్నమెంటే పెట్టింది వ్యామోహం మినిస్టర్స్ వాళ్ళందరూ ఇంపోర్టెడ్ కార్లలో తిరుగుతూ ఉంటారు లోకల్ కార్ ఇండస్ట్రీని డెవలప్ కానివ్వరు then ambassador level of freeze Si దాన్ని అంబాసిడర్ లెవెల్లో ఫ్రీస్ చేసేసి వీళ్ళేమో ఇంపోర్టెంట్ కారణంలో తిరిగి ఇవ్వరు మొన్నటిదాకా ఇన్ ది నేమ్ ఆఫ్ నెహ్రూ సోషలిజం సో వెరీ అన్ఫార్చునేట్ అలా ఉండకూడదు వెరీ lo ఓ డిఫరెంట్ స్టోరీ కాబట్టి భావనా ప్రపంచంలో జీవించాలి కానీ వస్తు జడ ప్రపంచంలో జీవించకూడదు మన షుడ్ నాట్ లి లైక్ దాట్ జ వస్తువులు ఉంటాయి అవి అవి వాటి దారినలా పడి ఉంటాయి మనం టైం వచ్చినప్పుడు తీసుకుంటాం టైం అయిపోయినట్టునే పక్కన పెట్టేస్తాం మన ప్రపంచంలో వాటికి అంతకంటే ఎక్కువ చోటు ఉండదు మనం భావన ప్రపంచంలో జీవించాలి అంటే మనము దేహము స్థాయిలో కాకుండా మనస్సు స్థాయిలో బతకాలి మనస్సు స్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో బతకాలి అసచ్చిద్ స్థాయిలోకి అలా ఎదగాలి క్రమంగా అటువంటి భావన భావన అంటే నేను ఇంకా ఏమీ చెప్పలేదు అది భాష్యకారులు చెప్తారు భావనే లేకపోతే నచాభావ యత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 షీ లవ్స్ సర్వీస్ షీ లవ్స్ ఆల్ దాట్ అదొక భావన ప్రపంచంలో ఆ లవ్ అనే ప్రపంచంలో ఆమె జీవిస్తుంది అది మనస్సు యొక్క స్థాయిలో జీవించడం కొంతమంది తిండి నిద్ర తమ సుఖం ఇది దేహం స్థాయిలో నిద్ర బతకడం అలాగా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కొంతమందికి తిండి అక్కర్లేదు ఏమక్కర్లేదు ఇంటి వాళ్ళు అక్కర్లేదు ఏమక్కర్లేదు డబ్బు ఉండేది వాళ్ళు వాడికి ఆ రూపాయి కాగితాలు లెక్క పెట్టుకుంటే వాడు కడుపు నిండిపోతుంది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 అంటే మనస్సు ఎప్పటికీ అల్లకల్లోలంగా అలజల్లితో నిండి ఉంటుంది ఓకే సో వాట్ అశాంతశ కుతసుఖం మనస్సు జ్వరం వచ్చినట్టుగా పెరాక్సిజం అంటారు ఇంటెన్స్ యాక్టివిటీ అలా మనస్సు ఉన్నప్పుడు వాడికి సుఖమనేది సుతరాము లేనే లేదు ఎందుకంటే ఇంటెన్స్ యాక్టివిటీ నుంచి మనస్సు యొక్క మూమెంట్ నుంచి సుఖం రాదు సుఖం రావాలంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ రావాలనుకోండి చిన్న చిన్న గోతులు అలా తీసుకుంటూ పోతే గ్రౌండ్ వాటర్ రాదు ఇక్కడో గొయ్యి తీసి మళ్ళీ పక్కన గొయ్యతీసి పక్కన గొయ్యి తీస్తే అలాగా అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేది దట్ ఈజ్ నాట్ ది వే టు గెట్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ రావాలంటే ఒక్కచోట లోతుగా తవ్వాలి అలాగే మనసు ఎక్సైట్ అయిపోయి ఇట్నించో అట్నించేటు ఇలా కలకల్లోలంగా ఉంటే ఆనందం వచ్చేది ఎక్సైట్మెంటే మిగులుతుంది రోగం వస్తుంది భోగే రోగ కాబట్టి ఆ భావన లేనివాడికి శాంతి లేదు శాంతి లేనివాడికి సౌఖ్యము లేదు శాంతము లేక సౌఖ్యము లేదు ఇంకా ఉండేదో దాంతుడికైనా దాంతునికైనా వేదాంతునికైనా అని త్యాగరాజు సో దాంతుడు వాడు తపస్సు చేసేస్తూ ఉంటాడు భోజనం చేయడు ఉపవాసాలు చేసేస్తూ ఉంటాడు వాడు దాంతుడు వ్రతాలు చేసేస్తూ ఉంటాడు తర్వాత మెడ నడుం వంగిపోయేట్లేక మాలలో అవి ఇంకా ఏమేమో ఇలాంటివి చాలా చేసేస్తూ ఉంటాడు వాడు దాంతుడు వాడికి కూడా మనస్సు శాంతం లేకపోతే సౌఖ్యం లేదు ఈ దాంతులు కొంత డేంజర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తిడతారు కూడా వాళ్ళు ఎందుకంటే వాడు ఒక సిస్టంలో అలా గట్టిగా బిగించి పెడతాడు మనం దగ్గరికి వెళితే ఏదో కాలేదో తొక్కేవనో లేక ఏదో ముట్టుకోకూడదు ముట్టుకున్నావనో బాగా దగ్గరికి వచ్చేస్తున్నావునో ఏదో ఉంటుంది వాడికి బంగ దాంతో ధూంధూలాడుతూ ఉంటాడు ఈ దాంతులు దే ఆర్ డేంజరస్ పీపుల్ యూ హాట్ టు కీప్ అవే ఫ్రమ్ దెమ్ సో అలాగా బిగిసిపోయి ఉంటాడు వాడికైనా ఆయన చూసి చెప్పిన మాట వేదాంతునికైనా భగవద్గీత వల్లించేస్తాడు ఉపనిషత్తుల పాఠాలు చెప్పేస్తాడు శాస్త్రం అంతా ఇమూలం జాముల దాకా తలకిందులుగా అప్పు చెప్తాడు కానీ మనస్సులో శాంతి లేకపోతే సౌఖ్యం లేదు దంతునికైనా వేదాంతునికైనా ఆ తర్వాత ఏమండే ఇంకా ఏదో ఉంది నాకు గుర్తులేదు బట్ ఇంకా తర్వాత సెంటెన్స్ కూడా ఈక్వల్లీ మీనింగ్ఫుల్ అండ్ ప్రఫామ్ అనమాట ఎనీవే భాష్యం చూద్దాం నాస్తి నా విద్యతే నావతి ఇత్యర్థ ఆయన ముందు నాస్తికి అర్థం చెప్పారు నాస్తి అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ నా లేదు అని కానీ ఇక్కడ సందర్భంలో రాదు అని అర్థం చెప్పుకోవతి కలుగదు అని అర్థం లేదు అంటే కలుగదు శాంతము లేని వానికి సౌఖ్యము లేదు అని అన్నాడు కదా ఆయన అక్కడ లేదు అంటే అర్థం కలుగదు అని అర్థం అలా అర్థం నా భవతి ఇచ్చ ఏమిటంటే నా భవతి బుద్ధి ఆ బుద్ధి నాభవతి బుద్ధి కలుగదు బుద్ధి ఏ బుద్ధి ఇక్కడ సంద ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి బుద్ధి అంటే అందాము ఆత్మస్వరూప విషయా బుద్ధి అది కలగదు నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన వాడికి కలగదు వాడు ఎంతసేపు జగత్తుని శాసిస్తానంటాడు ఇంకెవాళ్ళను శాసిస్తానంటాడు దేవతల్ని శాసిస్తానంటాడు వీటిని శాసిస్తాను వాటిని శాసిస్తానంటాడు తప్పించి తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఆలోచన చేయడు కాబట్టి మీరు ఆలోచించండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచించేస్తారు జగత్తులో వంద మంది ఉంటే అధ్యాత్మరంగంలోకి యాభై మంది వస్తారు మిగతా యాభై మంది డ్రాప్ ఆ యాభై మంది అధ్యాత్మరంగంలోకి వస్తే వాళ్లలో ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేవాడు ఒక్కడుండడు యాభై మందిలో ఒక్కడంటే వంద మందిలో ఒక్కడుంటే ఈ బ్రహ్మ విద్యా ఈ హాల్ సరిపడదు ఐఎం నాట్ కంప్లైనింగ్ బట్ ద ఫ్యాక్టరీస్ లైక్ దాట్ ఆత్మవిద్యవాడికి కావాలండి చాలా తక్కువ కదా ఆత్మవిద్య మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జత సిద్ధయే కనీసం మూడు ఒకడని అన్నాడు ఆయన ఫిగరు మూడు ఒకడు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 సో దిస్ ఈజ్ ఎ సెపరేట్ థింగ్ ఈ ఫోకస్ వేరు ఈ సమాచారం వేరు అటువంటి ఆత్మస్వరూపముకు సంబంధించిన బుద్ధి వాడికి కలగదు ఎవడికండి ఎవడికి కలగదు అంటారు అయుక్త అసమాహితాంతఃకరణ చిత్త సమాధానము లేనివానికి అనర్థం అయుక్తస్ యోగ అంటే అదే కదా మరి యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యొక్క డెఫినేషను అంటే చిత్తవృత్తులపై ఏ రకమైన అజమాయిషి లేనివానికి చిత్తవృత్తులు ఏవో పిచ్చి పిచ్చి దారుల్లో పరుగులు తీస్తూ ఉంటాయి ఆ చిత్తం పరిగెడు భగవాన్ రమణ మహర్షి అనేవారు చిత్తం పరిగెడుతుంటే వీడు వెనక్కలు పరిగెడుతూ ఉంటాడు చాలా కరెక్ట్ వీడు ఏ వీడు పరిగెత్తుకు వెళ్తున్నాడు ఎక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నాడు అంటే సినిమా హాల్కి పరిగెత్తుకు వెళ్తున్నాడు ఎందుకు సినిమా హాల్కి పరిగెత్తుకు వెళ్తున్నాడు అంటే చిత్తము సినిమా హాల్కి వేసి పరిగెడుతుంది కాబట్టి వీడు పరిగెత్తున్నాడు ఇట్ ఈస్ లైక్ ద్యాట్ కాబట్టి చిత్తమునకు నాకు మధ్యలో గ్యాప్ రావాలి నేను చిత్తము కాదు నేను చిత్తమును ఉపయోగించే వాడను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 అలాగంట దృష్టికోణం ఉండాలి ఉండే ఉంటే వాడు హీ బికమ్స్ ది మాస్టర్ ఇఫ్ ఐ నో దట్ ఎస్సెన్షియల్లీ ఇన్ ట్రూట్ ది మాస్టర్ ఆఫ్ ది మైండ్ కానీ ప్రారంభం పోవలేక నా ఆ మాస్టరీ స్లిప్ అయిపోయింది ఐ షుడ్ రీగెయిన్ అనే ఒక వాల్యూ వాడికి ఉన్నట్లయితే హీ బికమ్స్ ది మాస్టర్ ఆఫ్ ది మైండ్ లేకపోతే చిత్త ఎటు పరిగెడితే వీడు పరిగెడతాడు చిత్తానికి బానిసై ఉంటాడు మానవులు మనస్సుకి బానిసలై ఉండి దానికి ఫ్రీడమ్ అని పేరు పెడతారు అది ఫ్రీడమ్ కాదు వాడి మనస్సు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చాలి అంటే అది ఫ్రీడమ్ అంటారా దాన్ని అది బానిసత్వం అటువంటి బానిసగా బ్రతుకుతూ ఉంటారు మనుషులు అంచతనే వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఆ ఏకాగ్రతని సంపాదించలేదు మనస్సు చాలా చంచలంగా ఉంటుంది సో ఒక ఆయన నాతో మాట్లాడుతున్నారు ఇలాంటి అనుభవం నేను నోటీస్ చేసి అలా మనసులో పెట్టుకుంటాను మాట్లాడుతున్నారు స్వామిజీ మీ దగ్గర పంచదర్శి చదవాలని అనుకుంటున్నాను ఓకే మంచిది విల్ ప్లాన్ ఈ లోపల ఎవడో కనపడ్డాడు ఏ ఇళ్ళరా పిలిచాడు పిలిచి నీకు నేనేమో అది తీసుకురామని చెప్పాను కదా తీసుకొచ్చావా అంటే తీసుకు ఎందుకు తీసుకురా వేరు వీళ్ళు పో తీసుకురా అని కోపడ్డాడు కాబట్టి మళ్ళీ నా దగ్గరికి తిరిగి స్వామీజీ మనం పంచదర్శి మనం అనుకున్నాం కదా మరి ఎప్పుడు మొదలు పెడదాం అంటే చూడండి మీకు ఏ సమయం ఖాళీగా ఉంటుంది అసలు మీరు ఏమాత్రమైనా సంస్కృతి ఊరుకున్నారో ఎంతవరకు ఊరుకున్నారో ఇందుట్లోకి సెల్ ఫోన్ పోయింది ఆ సెల్ ఫోన్ తీసేసి ఆ సెల్ ఫోన్లో అవతల వాడిని చెడమే తిట్టేస్తున్నాడు నీకు ఇచ్చేప్పాను అది చెప్పాను ఇచ్చేయలేదా డబ్బు ఇవ్వలేదు ఐదు డబ్బు ముఖ్యంగా ఈయన అప్పించేడా వాడు ఇవ్వలేదు మళ్ళీ ఆ సెల్ ఫోన్ మాట్లాడి మళ్ళీ పంచదేశం అట్ ఈస్ సో ఏం ఫ్యాషనా పంచదీశ అంటే ఫ్యాషనా ఏమే సో కాబట్టి అసమాహిత అంతఃకరణ ఫోకస్ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకోండి నాకు నా ఐదింటి ఆరింటి క్లాస్ అంటే నాకు క్లాస్ సంగతి ఐదున్నర దాకా నేను అసలు వేదాంత శాస్త్రంతో ఏమీ సంబంధం లేకుండా లౌకిక వ్యవహారాల్లో తలమునకలు అలా అయిపోవడానికి అవకాశం ఉంటుందండ మీరు ఈ డోంట్ థింగ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ అలా ఫ్లడ్ గేట్స్ అయిపోపెన్ చేసినట్టే నేనల్లా గేట్స్ అన్నీ బిగించి పెట్టాను కాబట్టి నా నన్ను డిస్టర్బ్ చేయడం నేను అలా ఏదో పుష్కం చూసుకుంటూ కూర్చుంటాను ఏదో వేదాంతం ఏదేదేనా అలా ఓపెన్ చేస్తే ఇంక ఇవన్నీ పక్కకుపోతాయి ఆరింటికి క్లాసుకు వస్తే నాస్తి బుద్ధి రయుక్తస్య యోగం లేకపోతే బుద్ధి లేదు నచాయుక్తస్య భావన యోగం లేకపోతే భావన కూడా లేదు మనం భావన చేయాలి భగవంతుని మీద భక్తి చేయాలి ఒక కీర్తన అందుకోండి ఆయన పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు మొదలు పెడతారు ఈయన ఏం చెప్పాడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు పక్కన ఆర్కెస్ట్రా ఒకటి ఉంటుంది వాళ్ళు వాళ్ళు అందుకుంటారు సో చెప్పండి అని ఒక కీర్తన చెప్పడం దీంట్లో ఇంకొకటి ఏమిటంటే కొంతమంది ఇమోషనల్లీ వలనరబుల్ ఉంటారు వాళ్ళని వాళ్ళని డ్యాన్స్ చేయమన్నా వాళ్ళని ఈయన కీర్తనలు ఉన్నప్పటికీ ఓ నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు లేచి డ్యాన్స్ మోడతాడు అడి వడిపోయి అంటే వీళ్ళందరికీ ఒక ప్రమాణం ఏమిటంటే మహాప్రమాణం శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేటండి శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేశాడు ముట్టిగా ముట్టివాడు లేకపోతే సరే మీకు ఎక్కడ చెప్పాడు శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేయమని ఎక్కడైనా చెప్పాడో గీత చదివి చూడవు ఎక్కడైనా డ్యాన్స్ చేయమని చెప్పాడండి ఇది వీలగదు ప్రవాళం సో దాన్నేమో దాన్ని ప్రోత్సాహం చేయటం వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నాం ఏమిటండి డ్యాన్స్ చేయడం ఏంటండి ఏమైనా పద్ధతి అయినా అది అలా ఎక్కడ చెప్పారు చాలా పాపం వాళ్ళు వలనబుల్గా ఉంటారు ఆ డ్యాన్స్ చేసేప్పుడు కొంత ఆవేశం తెచ్చుకుంటారు ఆవేశం వస్తుంది లేకపోతే ఇట్ ఈస్ సిల్లీ డూయింగ్ దిస్ ఈజ్ సిల్లీ ఇట్ ఈస్ వెరీ షై షై కూడాను వాట్ డీ ఇట్ మీన్ అందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్న తోటి లేచి ఇలా ఇలా చేస్తుంటే అది చూడడానికి కూడా ఏమి మర్యాదగా ఉండదు దేర్ ఫోర్ ఒక ఆవేశం తెచ్చుకోవటం ఆవేశం తెచ్చుకోవటం దానికి భక్తిని అదే భక్తి ఆవేశం ఆవేశం తెచ్చుకోవటం నాకేమో హనుమంతుడు వచ్చాడన్న వెంకటేశ్వర స్వామి వచ్చాడన్నా ఫర్దర్ కంటిన్యూస్ అంచే అంటే ఏమిటంటే అసమాహిత అంతఃకరణడు మనస్సమాధానం లేకపోతే ఆ ఫోకస్ సరిగ్గా లేకపోతే ఆ ఫోకస్ అండి సమాధానం అంటే ఫోకస్ కాబట్టి మీరు వేదాంతము అంటే డ్యాన్స్ పాటలు పాడటం కాదు పాటలు పాడవచ్చు తప్పేం కాదు నాకు పాటలు అంటే ఇష్టమే కానీ నాకు పాటలు అంటే ఏ పాటైనా ఇష్టమే నాకు సినిమా పాట ఇష్టమే నాకు నేను అక్కట్లో సినిమా సాంగ్స్ ఆల్సో ఎందుకంటే నేను వింటాను ఎప్పుడో నా చెవిలో పడుతుంది పడినప్పుడు అది మనస్సుకు హత్తుకుపోతుంది నేను ఒకసారి నిసర్గదత్త మహారాజు దర్శనానికి వెళ్తున్నాను ఎందుకంటే మెట్లు సన్నటి మెట్లు అలా మెట్లు ఎక్కి కుడివైపు తిరిగితే వారి దర్శనం అవుతుంది ఆ మెట్లు ఒక పాట ఒకటి వినపడింది సినిమా పాట ఏమిటంటే సింపుల్ పాట సం నాకెందుకునో మనస్సుకు హత్తుకుంది మిగతా వాళ్ళకి హత్తుకోవచ్చు హత్తుకోకపోవచ్చు నేను చెప్తే వచ్చిన ఇదే పాట మీరు అనుకోవచ్చు కూడా ఆ పాట ఏంటంటే కోయి అని ఉంటుంది హే రామా అని ఉంటుంది ఈ పాట అది మనసులో పడింది పడినంటే నేను నేను ఇంక అలా నిలబడిపోయి ఆ పాట వింటూ ఉండిపోయాను నా పక్కన వచ్చిన ఆయన రండి మహారాజుని దర్శనం చేద్దాం ఈ పాట అయిన తర్వాత దర్శనం చేద్దాం అంత బాగుంది పాట అ పాట సంగీతం సంగీతం సినిమా సంగీతం ఏముంటుందండి లలిత సంగీతం ఉంటుంది కానీ శాస్త్రీయ సంగీతం ఉండదు ఏదో పోలీ ఉండొచ్చు బహుశా ఐఎమ్ నాట్ ఏ ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు కామెంట్ అపాన్ ఇట్ మధురంగా ఉన్నది సాహిత్యం చాలా బాగుంది సాహిత్యానికే తల ఓకే లబీ హూ కేర్స్ పర్ ఇట్ సాహిత్యం ఉండాలి కాబట్టి పాట సినిమా పాట లేకపోతే వీడి రాసిన పాట వాడు రాసిన పాట అలాగా మనం జడ్జి చేయకూడదు ఇప్పుడు వ్యక్తిని బట్టి జడ్జి చేయకూడదు తత్వాన్ని బట్టి జడ్జి చేయాలి ట్ ఫోకస్ వేదాంతం మీద ఫోకస్ ఉండాలి ఫోకస్ లేకపోయినట్లయితే వాడికి ఆ ఆత్మస్వరూపానికి సంబంధించిన బుద్ధియే కలుగదు చెత్త సమాధానం ఉండాలి తరువాత నచాస్తి అయుక్త భావన ఆత్మజ్ఞానాభినివేశ నేను ఇందాక చెప్దామనుకునే సరే భాష్యకారులు ఏమంటారు చూద్దాం లేని ఆపాను భావన అనే పదం ఇప్పుడు భక్తిని చెప్తుంది ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్ బుద్ధి భావన బుద్ధి అంటే నాలెడ్జ్ భావన అంటే ఫీలింగ్ వాట్ యు నో యూ షుడ్ ఫీల్ అండ్ వాట్ యు ఫీల్ యూ షుడ్ నో చాలా అవసరం కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది దాని విషయం తెలీదు అప్పుడు ఆ ఫీలింగు అది మూఢభక్తిలోకి పోతుంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ఊరికే ఎక్సైడ్ అయిపోతూ ఉంటాడు కానీ విషయం ఏమిటో తెలియదు డజంట్ వర్క్ ఇంకొకటి ఉంటాడు ఈశ్వరా అంటే ఏమిటి దీనికి డెఫినేషన్ ఏమిటి దానికి డెఫినేషన్స్ అన్ని డెఫినేషన్స్ బాగా కంటస్థం చేసి పెట్టుకుంటాడు వాడికి హృదయంలో ఊరికే అలా అడ్డో ఉంటాడు తప్పిస్తే ఏ ఫీలింగు ఉండదు అండి వాడికి రామాయణం అంటే ఫీలింగ్ ఉండదు భారతం అంటే ఫీలింగ్ ఉండదు భాగవతం అంటే ఫీలింగ్ ఉండదు ఒక ఆయన నాతోటి అన్నారు భాగవతాన్ని వ్యాసుడు రాయలేదండి అన్నారు నేనన్నాను పోన్లేండి పోన్లండి క్యా బాధ దాంట్లో ఉండే శ్లోకాలు బాగున్నాయి తత్వం బాగుంది వ్యాసుడు రా జన్మాధ్యశ్చేతహారం మొదలుపెట్టాడు సత్యం పరం ధీమహి అంటున్నాడు వ్యాసుడు అంటేనేమిటి మరొకడు మరి ఎవళ్ళన్న బొప్పదేవుడని ఒక ఆయన ఉన్నాడు ఆయనన్ ఆయనన్ ఆయన అన్నాడు వాళ్ళని మంచిదే బొప్పదేవుడికే నమస్కారం చేస్తాం అంత బాగా ఆయన అన్నాడు సత్యం బరంధీమహి ఆయన సో వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జ్ఞా జనయ్యాసు వైరాగ్యం జ్ఞానం చేత హైతుకం ఇలాంటి శ్లోకాలు ఎంత బాగా చెప్పాడు కథలు కూడా బాగానే చెప్పాడు గేంద్రమోక్షణం అన్ని కథలు కూడా బాగానే ఉన్నాయి వ్యాసుడు అంటేనేటి బొప్పదేవుడు అంటేనేటి వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ వ్యక్తి ఇంపార్టెంట్గా తత్వం ఇంపార్టెంట్గా సో భావన మీద దెబ్బతీసి మాట్లాడతాయి వ్యాసుడు అంటే అది ఒక భావనకు అనుకూలంగా ఉంటుంది అక్కడ చెప్పిన మాటల్ని మనం ఫీల్ కూడా కాగల అది తోడ్పడుతుంది ఇంకొక ఆయన ఉన్నారు శ్రీకృష్ణుడు మైథలాజికల్ అండి హిస్టారికల్ కాదన్నారు నేనన్నాను మీకు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం శ్రీకృష్ణుడి గీతని అర్జునునికి బోధించినాడు కృష్ణ శిక్రు క్షేత్ర సంగ్రామంలో బోధించాడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బోధించాడు అని మేము చెప్పుకుంటున్నాం దాంట్లో ఉన్న సబ్జెక్టు మ్యాటర్ని పాశ్చాత్యులు అందరూ నెత్తిమే పెట్టుకున్నారు వాళ్ళకి శ్రీకృష్ణుడు అనే పర్సన్ మీద వాళ్ళకి వాల్యూ ఉండదు ఇంకా వాళ్ళకి తెలియదు కూడా శ్రీకృష్ణుడు వాళ్ళకి తెలియదు ఐ కెనాట్ ఐ నో ఇట్ శ్రీకృష్ణుడు వాసలేల చేసేదంటే వాళ్ళకి అర్థం కాదు ది కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఎందుకంటే ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండదు కదా సో కానీ శ్రీకృష్ణుడు చేసిన బోధ తెలుస్తుంది సుఖ దుఃఖాలు అంటే చక్కగా తెలుస్తుంది కాబట్టి వాడికి అది ఒక అకాడమిక్ అండర్స్టాండింగ్లో పడిపోతాడు దాన్ని ఏ విధంగా జీవితానికి వాడుకోవాలని ట్రై చేసిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ వాడికి ఆ ఫీలింగ్ రాదు శ్రీకృష్ణుడు చెప్పే దండల్లో మనకొచ్చే ఫీలింగ్ వాడికి రాదు అండ్ ఆ డిఫరెన్స్ మనకు స్లోగా వాళ్ళు ఫీలింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు పాపం వాళ్ళకి మనవాడు ఉన్న ఫీలింగ్ను పోగొట్టుకునే ప్రయత్నం వీడు చేస్తాడు శ్రీకృష్ణుడు హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ దెబ్బతింటుంది శివుడు హిస్టారిక్ కాదు లేకపోతే గణేష్ మహారాజ్ హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ దెబ్బతిండీ లేదు అక్కడ బికాజ్ నోబడి లుక్స్ యాజ్ హిస్టారిక్ అవి మైథలాజికల్ అండ్ ఉపాసన కోసం పెట్టిన వాళ్ళు అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఫీలింగ్కి ఏమి డిస్టర్బెన్స్ రాదు కానీ శ్రీకృష్ణుడు హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ గెట్స్ డిస్టర్బ్ ఫీలింగ్ ఉండాలి భగవద్గీత అంతా నోటుకొస్తే చాలు భక్తి ఉండాలి భక్తి లేకపోతే అది అన్వయించదు దాన్ని మీరు ఆకలింపు చేసుకోలేదు అంచేతనే నాభక్తాయ కదాచన భక్తుడు కానివాడు వేదాంతానికి వచ్చాడు అనుకోండి వాడికి పంచదర్శి పాఠం చెప్పాలి కానీ భగవద్గీత పాఠం చెప్పకూడదు పంచదర్శి పాఠం చెప్పు పంచదర్శికి భక్తికి సంబంధమే లేదు టాపిక్ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడ చూసిన వాడు భాగ్యం బాగుంటే వాడు దాంట్లో అభివృద్ధికి వస్తాడు కానీ భగవద్గీత పాఠం చెప్పకూడదు భగవద్గీత పాఠం చెప్పాలంటే వాడు భక్తుడై ఉన్నాను ఇఫ్ ఇఫ్ పాసిబుల్ శ్రీకృష్ణ భక్తుడైతే బెస్ట్ దట్ ఇది ఐడియల్ సిచ్యువేషన్ నాకు గణేష భక్తి ఉంది శివభక్తి ఉంది శ్రీకృష్ణ భక్తి లేదని ఎవడైనా అంటే వాడికి గణేష్ గీత చెప్పొచ్చు శివగీత చెప్పొచ్చు లేకపోతే త్రిపుర రహస్యం చెప్పొచ్చు మరోడు చెప్పచ్చు కానీ భగవద్గీత చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే భక్తితో కూడి ఉంటుంది అది శ్రీకృష్ణుడి మీద భక్తి లేదంటే వాడికి భగవద్గీత పాఠం ఏం చెప్తారు మీరు కాదు మేము భక్తితో సంబంధం లేకుండా పాఠం చెప్పమంటే ఇట్ డజంట్ క్లిక్ యూ నీడ్ డివోషన్ భావన బుద్ధి వాట్ యు నో యూ షుడ్ ఫీల్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 హనుమతుడు ఏదో గదపుచ్చుకొని కొట్టేస్తాడు వీళ్ళని కొట్టేస్తాడు వాళ్ళని కొట్టేస్తాడు ఏదో ప్రవేశపెడతాడు హనుమంతుడు ఏం అలా కొట్టేడు అని లేవో తెలుస్తారు అలాగే ఉండదు కాబట్టి బుద్ధి హనుమంతుడి గురించి బాగా తెలుసుండాలి రామాయణం తెలుసుండాలి లేకపోతే వీడు ఏమంటారంటే హనుమంతుడి కళ్యాణం అని మొదలు పెడతాడు బుద్ధి లేనివాడు భావ నుండి బుద్ధి లేనివాడు హనుమంతుని కళ్యాణం పెద్ద పందిరి వేస్తాడు ఏమిట్రా ఈ పందిరి ఏమిటంటే సీతారామ కళ్యాణం అంటే కాదు సీతారామ కళ్యాణం కాదు హనుమంతుడికి కళ్యాణ హనుమంతుడికి కళ్యాణం ఏమిటంటే అగ్నికి చెతపట్టినట్టు హనుమంతుడికి కళ్యాణం ఏమిటి ఎవరో అర్థం అవుతాయో ఎవరు చెప్పాడో నీకు హనుమంతుడు సంతోషించి ఇది కళ్యాణం చేస్తే హనుమంతుడు కూడా సంతోషిస్తాడు అంతేగాని నువ్వు హనుమంతుడు కళ్యాణం చేస్తే ఆయనే అక్కడి నుంచి పారిపోతాడు అక్కడి ఇదేమిటి నాకు కళ్యాణం ఏమిటది హనుమంతుడికి వీళ్ళ పిచ్చి అంటే అన్నింటి అన్ని దేవాలయాల్లోనూ కళ్యాణం ఉంది మాకు లేదు కళ్యాణం అని వాడి బెంగది అందుకోసం హనుమత్ కళ్యాణం అని పెట్టాలి హనుమత్ కళ్యాణం అసలు హే వినడానికే బాగోలేదు సో హనుమంతుడి కళ్యాణం శంకరాచార్యులకేమో తాంబూల సేవనం ఇలాంటివి పెట్టకూడదు పద్ధతి కాదు సో ఎనీవే ఆత్మజ్ఞాన అభినవేశ ఆత్మజ్ఞానం మీద భక్తి ఆ అభినవేశం అంటే భక్తి ఆ ఆత్మ పేరు వింటే కలమ ఎందుకంటే మాది మాకు ఆత్మ అంటే నేను చాలాసార్లు అంటూ ఉంటా ఆత్మ అంటే ఏదో ఎక్కడో ముద్ద ఏదో ఉందో నేనత్తు కొడుకు అనుకుంటావేమో ఆత్మ అంటే అది బ్రహ్మది ఈశ్వరుడిది నువ్వు రాముణ్ణి పూజిస్తే రాముడే ఆత్మ నువ్వు కృష్ణుని పూజిస్తే ఆత్మ కృష్ణుడు సర్వం ఏదయం ఆత్మ ఆత్మ అంటే ఇట్ ఈస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ మాకు నువ్వు కృష్ణుణ్ణి పక్కన పెట్టు రాముణ్ణి పక్కన పెట్టు కానీ ఆత్మని పక్కన పెట్టడానికి వీర్లేదు వితౌజ్ ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ వితౌట్ ఆత్మ దేర్ ఈస్ నథింగ్ కాబట్టి అది అది ఆ అభినివేశం ఉండాలి అంతటి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి ఇమోషన్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ హీజ్ ఇంటలెక్చువల్ అండ్ హీజ్ ఇమోషనల్ ఆల్సో రెండూ ఉంటాయి హ్యూమన్ బీయింగ్లో రెండింటినీ కూడా మీరు ఏకోన్ముఖం చేయాల్సి ఉంటుంది అప్పుడు బుద్ధి భావన సినిమాయస్వామి చెప్పేవారు ఈ మాట నాలెడ్జ్ ఫీలింగ్ అని బాగా చెప్పేవారు ఈ భావన అనే మాట మీకు ఉండక భాష్యంలో కూడా వస్తుంది అక్కడ భావన ఉండాలి శంకర్లు అంటారు ప్రణవం ఉంటుందనుకోండి సో ప్రణవాన్ని ధనుస్ ప్రణవో ధనుషరోహి ఆత్మల చోట భావన ఉండాలంటారు అక్కడ ఆ శ్లోకంలో భాష్యం ఓంకారం మీద ఆ ప్రేమ ఉండాలి రామనామం మీద మీకు భావన ప్రేమ ఉండాలి ఉంటే మీకు దాంట్లో ఉండే రుచి లభిస్తుంది లేకపోతే లభించదు లేకపోతే ఊరికే మెకానికల్గా రామారామా రామారామా అంటుంటే చిలకంటున్న చిలక పలుకులు అంటారు అన్న గురించి చిలకి పావన ఎందుకు ఉంటుంది దానికి భగవంతుడు భావన ఇవ్వలేదు కానీ ఆ సౌండ్ ఇచ్చాడు ఆ సౌండ్ని ట్రైన్ చేస్తే అది రామా ఉంటుంది కానీ దాన్ని రామా ట్రైన్ చేస్తే రామా ఉంటుంది కామాని ట్రైన్ చేస్తే కామా ఉంటుంది ఇట్ దజన్ డిస్టింగ్ విషయా ఆ భావన లోటు మనిషి కూడా చిలకలాగా పలికితే లాభం భావనతో పలకాలి కాబట్టి బుద్ధి భావన ఈ రెండు ఉండాలి సో దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణము దూర్ణము దం పూర్ణా పూర్ణము దర్శ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దర్శది శ్రీకృష్ణ అర్పణమస్తు గీత స్టూడెంట్సు ఒకటి రెండు ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకోవాల్సి ఉంటుంది గమనించండి సో శని ఆదియే చెప్తున్న గీత ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు వచ్చేవాళ్ళు ఉంటారు అవసరమైతే శుక్రవారం కూడా ఒక క్లాస్ తీసుకుంటా నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వారం కానీ వాటెవర్